సువార్థ పరిచర్య అన్న అంశం సువార్తను ఏరీతిగా ప్రకటించాలా అన్న అంశం గురించి మనం కొంతసేపు ధ్యానిస్తున్నాము మార్నింగ్ స్టార్ట్ చేసింది ఆలస్యం యాక్చువల్ లంచ్ కి ముందు మూడు అంశం ముగించాలి మనం మనం ఇంకా అంశం దగ్గరనే ఉన్నాం కాబట్టి మీరే టైం మేనేజ్ చేసుకోవాలా మీరు ఎంత త్వరగా తినొస్తే అంత త్వరగా మనము తక్కిన అంశంలు కవర్ చేసుకోవాలి ఎందుకంటే సంపూర్తి చేసుకోమనం మోషేకి సంబంధించిన బోధ మనం చూస్తే నిర్గమాకాండంలో ముఖ్యంగా మోసే తన కార్యాలని కార్యం సంపూర్తి చేసేనే ఉంది వాక్యం ముఖ్యంగా మందిరని కట్టే సమయం దానికి సంబంధించిన బోధలో సంపూర్తి చేసుకోవాలా ఏ పని ఆరంభించినా దాన్ని సంపూర్ణంగా మనం ముగించుకోవాలా గ్యాప్స్ ఇవ్వద్దు విడిచిపెట్టద్దు ఎవరు చూడలేదు రేపు అనేది ఉందా లేదా మనకు తెలియదు గతంలో ఎవరు జీవించలేం నువ్వు ఉన్నది ఈరోజు ఈ రోజే ముఖ్యమైన నేడే నేడే అంటది బైబుల్ ఎక్కడ చూసినా నేడే రక్షణ దినం ఈ దినం తీర్మానించుకోండి మీరు ఎవరిని సేవిస్తారు నేను ఇంటి వన్ యహోవానే సేవించదు అని తీర్మానించుకోండి యహోశివా అదే రీతిగా ఈ రోజు ప్రాముఖ్యమైంది రేపు అనేది మన జీవితంలో ఉండకపోవచ్చు నిరీక్షణ కలిగిన వారమే కానీ రేపు ఎవరు చూడలేదు కాబట్టి ఈ దినం మనకు ప్రాముఖ్యమైంది మీరు ఎంతగా ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ మీకు సంబంధించేది లాభము ప్రయోజనము అన్ని మీకు సంబంధించినవి కాబట్టి సువార్తను ప్రకటించుట అన్న అంశం గురించి మనం కొద్దిసేపు ధ్యానిస్తా ఉన్నాము నేను లెక్క ఎంత సమయంలో సువార్త ప్రకటించగలమని నాలుగు నిమిషాలు పట్టింది నాలుగు నిమిషాలలో ఒక వ్యక్తికి నువ్వు సువార్త చెప్పగలవు నాలుగు నిమిషాలలో కాని కొన్నిసార్లు హెచ్చరిక ఇది హెచ్చరికతో సంబంధించిన సేవ పరిచయ కాబట్టి ప్రేమ ఉంటేనే హెచ్చరిక ఒకరు నశించిపోవడము ఒకరు ప్రభులో సమృద్ధిగా సంపూర్ణంగా ఎదగకపోవడము అనేది కష్టతరమైంది ఆలోచిస్తేనే కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభులో ఎదగాల అనేది తపన ఇక్కడ అందుకొరికే మనం వీటిని ధ్యానిస్తానం ఇక్కడ తెలియని విషయాలు తెలుసుకోవాలా తెలిసిన చెయ్యని విధాన్ని అట్లా చెయ్యాలా ముఖ్యంగా పరిచర్య క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైనది ఏంటంటే సువార్థ పరిచర్య ఎందుకంటే ఆ మిషనరీస్ ఇందాక విలియం కేరీ బ్రదర్ గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ మిషనరీస్ ఆ రోజులలో ఎంతగానో ప్రయాసంతో ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించేవారు ఉదాహరణ మా పూర్వీకులు ఏ మిషనరీ సువార్త ప్రకటిస్తే మా ముత్తాతలలో ఎవరు రక్షణ పొందినో ఆ మిషనరీ ఎవరు మనకు తెలియదు కానీ ఒక్క మిషనరీ సువార్త ప్రకటించడం వలన ఎక్కడి నుంచో లండన్ నుంచి వచ్చిన వారు వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించడం వలన మా ముత్తాతలు రక్షణ పొందడం మనం అంతరం క్రైస్తవ జీవితాన్ని స్వీకరించడం ప్రభుని స్వీకరించడం జరుగుతుంది ఒక్క సువార్తికుడు నీకు సువార్త చెప్పకపోయింటే నువ్వు ఇక్కడ ఉండకపోయేవాడు నువ్వు ఇక్కడ ఉండకపోయేదాను వాళ్ళు చేసిన ఆ యొక్క పరిచర్యలో మనమంతా రక్ష కానీ మనము అటువంటి త్యాగపూరితమైన సేవ చేస్తున్నామా ఎందుకంటే మనకంత తెలుసు వారిలో ఒంటరి అయిన వాడు పాట అదాది పాట కదా లెమ్మతేజరిల్లు అని పాట పాడతారు వారిలో ఒంటరి అయినా వాడు పదివందగును ఎన్నిక ఎన్నిక లేనివాడు గొప్ప జనం ఒంటరిగా ఉన్నవాడు పదివందలు కావాలంటే సీక్రెట్ ఏంటంటే ప్రతి ఒక్కరు పది అంటే వెయ్యి మందిని సంపాదించుకోవచ్చు చెప్పండి అది వాగ్దానమా కదా మనం స్వీకరిస్తుంది ఎన్ని సార్లు చెప్పండి ఆ పాట మీ జీవితంలో ఎన్నో సార్లు మారింటారు కదా మరి ఆ పాటకి తగినట్లు జీవించినమా క్రైస్తవులు ఎందుకు అబదిక్కులు అన్న విషయం అక్కడ నేర్చుకుంటా ఉంటాం హృదయం హృదయా ప్రభు నాట్లు ప్రతిచోనీ సాశిగా ప్రభువాట్లు విభిషేక ముని మో ఆత్మీయ రూ పూడా ఆత్మాభిషేకమునిమ్మ మీరు ఇట్లనే ఇది పాట ఈ పాట ప్రార్థన పాటకు సంబంధించిన పాట ఎన్నిసార్లు పాడిటర్ పాట మీ జీవితంలో లెక్కనే నేను సార్ ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు నన్ను నిలుపుము అని ప్రార్థించినావు చెప్పండి ఆ పాటకు తగినట్టు ప్రతి చోట సాక్షిగా నిలబ నిలబడ్డావా చెప్పండి ప్రతి చోట నీ సాక్ష్యాన్ని నిలబెట్టు ప్రవ్వా అని ప్రార్థించిండు మన నువ్వు నిలబడ్డావా నేను నేర్చుకున్న ఒక సత్యం ఏం తెలుసా ఉదయం నుంచి ఈరోజు మోసే ఐగుప్తు నుంచి ఇస్సల్ఫాన్ని బయటికి తీసుకొచ్చినాక ఏం జరిగింది అనేది ఎర సముద్రం అడ్డుగొచ్చింది ఎర్ర సముద్రంగా నిలబడిపోయారు వెళ్ళిపోవచ్చు కదా మోసెకి కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ వెనకాల నుంచి ఐగుప్తీల సమూహము సైన్యం వస్తా ఉన్నారు ముందేమో ఎర సముద్రం వెనక నుంచి వస్తా అయితే నేను ధ్యానించినప్పుడు వాక్యం ప్రవ్వా ఎందుకు మోసే ఎందుకు ఇంకా తీర్మానించుకోలే ఏం చేయాలో తీర్మానించుకోలే ఎందుకు అక్కడ ఉన్నాడు మోసే రహస్యంగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మొర పెడుతుంది మొర వాక్యం మొర అంటే బయటికి కనిపిస్తలేదు కానీ ఆయన అంతరంగంలో ఆత్మలో పెద్దగా ఏడుస్తూ ప్రార్థిస్తుండడు మొర అంటే అది ఆయన ప్రార్థిస్తుంటే దేవుడు ఒక్కసారి ఎందుకు మొర పెడుతున్నావు ఎందుకు మొర పెడుతున్నావు ముందు కొనసాగు అన్నాడు ఇట్లా అనేక పర్యాలు నీకు నాకు ఇదే సమస్య ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు మోసే నీకు అధికారం ఇచ్చిన దండం ఇచ్చిన అధికారం ఉంది ఆత్మీయ నడిపింపు ఉంది ప్రతి చోట సాక్షిగా ఉండాలంటే ఆత్మాభిషేకం ఉండాలా అని పాట పాడుతున్నావు ఆత్మ అభిషేకం ఉంది నీకు అధికారం ఉంది ఆత్మ అంటే శక్తి శక్తి ఉంది అధికారం ఉంది ముందుకు ఎందుకు వెళతలేవు ఇంకా ఎందుకు మొర పెడుతున్నావు ఈ విషయం అర్థం చేసుకోండి ఎందుకు మొర పెడుతున్నావు ముందుకు అంటే అప్పుడు సత్యం అర్థమైతుంది ఏంటంటే ప్రభు ఉదయం పూట మనం ఈ రోజు ఆయన మరణ భూస్థాపన పునదనం తర్వాత తన శక్తిని మన చేతిలో పెట్టి వెళ్లిపోయిండు అని ఉంది రోమరాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పునరుద్ధరణ శక్తిని నీ చేతిలో పెట్టి వెళ్లిపోయిండు అక్కడికి ఇప్పుడు పరిశుధాత్మాన్ని పంపించిండు అంటే శక్తి ఎక్కడుంది నీ చేతిలో ఉంది నువ్వేం చేస్తున్నావు మొర పెడతా మీకు మొర ఉన్నారు ముందుకు వెళ్తలేదు ధైర్యంగా ముందుకు వెళ్తేనే కార్యాలు జరుగుతాయి అప్పుడు తెలుసుకుంటూ మోసే అప్పుడు ఆ నీటిని తాకితే ఆ నీడు విభజింపడడం మనం చూస్తాం నువ్వు ను నువ్వు ప్రవర్తి నువ్వు ను ఏమంటాం నువ్వు పాటించకపోతే ఏమి జరగదు నువ్వు ముందుకు వెళ్ళకపోతే ఏమి జరగదు నువ్వు ప్రార్థించడం ముందుకు పోవాలా అది విధానం పరిచర్యలో ముఖ్యంగా సువార్త ప్రకటించడంలో బహు ప్రాముఖ్యమైనది ఏంటంటే తలాంతులు ఒకరికి ఎట్లా సువార్త ప్రకటించాలా అన్న తలాంతులు మనకు ఉండాల అందుకు చర్చి నేర్పించాలా యవనస్తులకు నేర్పించాలా నీ సంఘస్థులకు నేర్పించాలా పాస్టర్ అయితే నువ్వు నేర్పించాలా మనుషులకి నువ్వు కూడా దాన్ని డెమాన్స్ట్రేట్ చేయాలా అంటే ఇతరులకు చూపించాలా కార్యాన్ని చూపించాలా నువ్వు నీ సంఘస్తులను బయటికి తీసుకెళ్ళినప్పుడు అనిలు వచ్చినప్పుడు అనిలకి నువ్వు సువార్త చెప్తున్నప్పుడు నీ సంఘస్థులు నేర్చుకుంటారు దగ్గర నుంచి నీకు రావాలా ఆ తరబీదు ఈరోజు మనం చూసాం ఏ రీతిగా చెప్పాలా చూడండి ఎన్ని మార్లు బ్రదర్స్ మీరంతా మీ మోటార్ సైకిల్స్ రిపేరింగ్కి వెళ్తారు ఆ రిపేర్ చేపించిన సువార్త చెప్పారా మీ ఇంటికి వచ్చిన ఎలక్ట్రిసిటీ రిపేరర్ కరెంట్ రిపేరర్ వాడికి ఎప్పుడన్నా సువార్త చెప్పారా ఇందాక చూసినాం మీ దగ్గరికి కూరగాయల లేక మీరు కూరగాయలు కొనుగోడానికి వెళ్తారు వాళ్ళకి ఎప్పుడన్నా సువార్త చెప్పారా పని మనిషికి సువార్త చెప్తారా ఆటో రిక్షా ఎక్కినప్పుడు వాడికి చెప్పారా సువార్త ఎన్నో అవకాశాలు పొగట్టుకున్నాం సేవలో ఉంటూ పరిచారికనుగా ఉంటూ ఎన్నో అవకాశాలు పొందుకున్నావు చెప్పండి యేజగిరి గ్రంథంలో మీరు చదవలేదా వారి ఆత్మలను బట్టి దేవుడు మిమ్మల్ని ఉత్తరవాదిగా పెడతాడు ఉందా లేదా మీరెన్నో అవకాశాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది చనిపోయినారు మీరు చెప్పక సువార్త అరే ఒక అవకాశం పోగొట్టుకుంటునే అరే చనిపోయినడే అరే ఆ వ్యక్త ఆ వ్యక్తి నాకు బాగా తెలిసే చనిపోయినడే కానీ చెప్పలేదే సువార్త నీ ఇంటికి పంపించాడే దేవుడు పంపించినందుకు చెప్పకపోతేవే నువ్వు ఉత్తరవాది కాదా నీతో పాటు బస్సులో పక్కన కూర్చుంటాడే వాడికి సువార్త చెప్పలేదే సంభాషణ చేయలేకపోతీవే కాబట్టి ఈ రోజు నేను ఒకటి నేర్చుకునే వాళ్ళు ఆ డెమోన్స్ట్రేట్ చేసినప్పుడు ఎట్లా సువార్థ పరిచయం మొదటిదిగా నీకు కావాల్సింది తెలుసా మనుషులతో ఎట్ల సంబంధాలు పెంపొందించుకోవాలా ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోండి సువార్తలో సువార్థ పరిచయాల చేసిన పాయింట్ ఏం నేర్చుకోండి ఫస్ట్ పాయింట్ సంబంధం బహు ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరితో సంబంధము ఆరంభించుకోవాలా పెంపొందించుకోవాలా కొనసాగించుకోవాలా ఫస్ట్ పాయింట్ రిలేషన్షిప్స్ అంటాను ఇంగ్లీష్లో సంబంధాలు అవసరం మనిషితో సంభాషించాలా సైలెంట్ కూర్చొద్దు నేను పరిశుద్ధిని వాడు పాపి నీకు తెలిసి ఆ ప్రార్థన ఎవరిదో ఈ సుంకరిలాగా నేను లేను ప్రభు అన్న ప్రార్థన మనకు అవసరం లేదు నేనే శుంకరిని అనుకోవాలా ఎందుకంటే వాడిని చెప్పలేకపోయినాం కదా మొదటివారు కడపటి వారు అగుతురు కడపటి వారు మొదటి వారు అగుతురు సుంకరి జీవితం మారిపోతుంది సుంకరి రివర్స్ అయిపోతాడు నీతిమంతుడు సుంకరి లాగా తయారవుతాడు అట్లా కాకుండా ఉండాలంటే నీ ప్రార్థన జీవితంలో ఈ మార్పులు రావాలా కాబట్టి మొదటిదిగా సంబంధం పెంపొందించుకోవాలా మనుషులతో సంబాణించడం నేర్చుకోవాలా ఎట్లా సంభాషించాలా రెండో పాయింట్ మొదటిది సంబంధం ఏర్పరచుకోవాలా అంటే మనుషులతోని ఫ్రెండ్షిప్ స్నేహభావంగా ఉండడం నేర్చుకోవాలా నవ్వు నవ్వాలా నవ్వితే ఫ్రెండ్లీ అయిపోతాడు మనుషులు కాబట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి మనం నేనైతే సీరియస్ గా ఉన్న ముఖము నేను ప్రయత్నిస్తాను నవ్వడానికి బట్ మీరన్నా ట్రై చేయండి ఎట్లా నవ్వాలా ఎట్లా ఇతరులతో మాట్లాడతాడు నవ్వుకుంటూ మాట్లాడాలా రిలేషన్షిప్స్ పెంపొందించుకోవచ్చు ఎట్లా ఫస్ట్ పాయింట్ తర్వాత రెండవది ముఖ్యంగా ఏమి సంభాషించాలా ఎట్లా సంభాషించాలా అది ఒక పెద్ద ఛాలెంజ్ మనకి ఒక మంచి ప్రశ్నతో ఆరంభం అవుతుంది సువార్త భాగార్థం తీసుకుంటుంది రాసుకోండి ఒక మంచి ప్రశ్న ఎవరు నీకు ఇస్తారు ప్రతి చోట ఆయనకి సాక్షిగా ఉండాలంటే పరిశుదాత్మ నడిపింపు అని ఇంత నుంచి పాట పాడుతూ నీకు పరిశుధాత్మ నడిపింపు అవసరం ప్రభుత్వ ఈ వ్యక్తికి నేను ఇట్లా ఎట్లా సంభాషణ స్టార్ట్ చేయాలా ఇందాక బ్రదర్ చెప్పిండి కాఫీ షాప్ లో ఎట్లా సంభాషణ ఆరంభమైంది వాక్యం ఇట్లా ఉంది మరి నువ్వేమో బొట్టి పెట్టుకుంటేవే అదొక ప్రశ్న అర్థమవుతుందా కూరగాయలు చేస్తేవే కానీ ఈ సంపాదన అంతా ను సంపాదించి కష్టపడిందంతా వృధా అయిపోతుంది నీ అలవాట్లతో వ్యసనాలలో ఒక మంచి ప్రశ్న ఈ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా భూమి నుంచి వస్తాయ ఒక మంచి అవకాశం సువార్త చెప్పడానికి భూమిలో నుంచి ఎవతెచ్చారమ్మా భూమి ఎట్లా భూమి ఎట్లా కాయలు విత్తనాన్ని ఎట్లా ఇస్తుందమ్మా అని మీకు ఆశ్చర్యమైన మీరు ప్రశ్నలు ఒక మంచి ప్రశ్నతో ఆరంభమైతుంది సువార్త కాబట్టి ప్రశ్నించడం నేర్చుకోవాలా మంచి ప్రశ్నలు మంచి ప్రశ్నలు నేర్చుకోవాలా ఎలక్ట్రిసిటీ కరెంట్ రిపేరర్ వస్తాడు ఇంటికి ఈ వైర్ లో కరెంట్ వస్తుందా లేదా అదే చెక్ చేస్తున్నా సార్ అంటాడు అవును ఈ కరెంట్ వస్తుంది కదా కరెంటుని ఎవరైనా చూసిండ్రా బ్రదర్ మీరు ఎవరన్నా చూసిండ్రా అది ఎట్లా వస్తుంది అది పట్టుకుంటే తెలుస్తుంది బ్రదర్ కరెంటుని ఎవరు చూడలే ఇంతవరకు దాన్ని కనుగొన్న వాడు కూడా చూడలేదు కానీ కరెంటు మటుకు అందులో తీగల నుంచి పోతుంది అని మటుకు తెలుసు మనకి అది పని చేస్తుందా లేదంటే స్విచ్ చేస్తే తెలుస్తుంది లేకుంటే పట్టుకుంటే తెలుస్తుంది అంటే చూడండి ఈ కనిపించని కరెంట్ని ఎవరు స్టార్ట్ చేసిండ్రు అంటే ఎలక్ట్రిషియన్ మారిపోతాడు నీ అదుపులోకి వస్తాడు నీ కంట్రోల్లోకి వస్తాడు నీ కంట్రోల్లోకి వచ్చేదాకా నువ్వు స్వార్పు చెప్పచ్చు అయ్యో అన్నీ పడిపోయినాయా పండ్ల కింద షాప్ పండ్ల షాప్ వెళ్తే పండ్లు అయ్యి ఎట్లా పండ్ అని పడిపోయినాయి అంటే నీ మోహం చూస్తా అట్లెట్లా పడిపోయాయి పండ్లు పిచ్చివాడు భయ్య ఏదైనా కింద పడుతుంది కదా పైకేస్తే ఎందుకు పడుతుంది అంటే భూమి లేదా ఆకర్షణ శక్తి ఉందే ఎవరైనా చూసారా ఎవరు చూడలేదే ఆ శక్తి అక్కడ తెలియదే అయినా పడుతున్నాయే ఒక మంచి ప్రశ్నతో ఆరంభమవుతుంది సువార్త ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఒక మంచి ప్రశ్నతో సువార్త ఆరంభమైతుంది కానీ తలాంతులు మట్టుకు పరిశుధాత్ముడే నీకు ఇస్తాడు ఈ విషయం అర్థం చేసుకోండి నేను అంత డీటెయిల్ గా ఎందుకంటే ఆకలి అయింది మీకు అందరికి ఆకలితో అర్థం కాదు వాక్యం కానీ నాకొకటి ఆశ్చర్యం వాళ్ళు ఏసు సువార్త ప్రకటిస్తుంటే మూడు రోజులు తినకుండా వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్లన్నీ అయిపోయినాయి అయినా ఆసక్తితో వింటుంటే శిష్యులు అంటున్నారు ప్రభు వీళ్ళకి ఆహారం లేదు వీళ్ళని వాపస్ పంపిస్తే విల్ మధ్యలో ముర్చుకుని పడిపోతారు అప్పుడు ఏసు ప్రభు ఏం చేశాడు ఐదు రొట్టెల రెండు చేపలు మీకు తెలుసు కదా ఐదు రొట్టెల రెండు చేపల గురించి ఈరోజు వరకు కూడా మన ప్రభు తర్వాత ఎవరు అటువంటి అద్భుతం చేసినట్టు నేను చూడలే కానీ నువ్వు చేయగలవా ఎందుకు చేయలేం చెయ్యగలం ప్రభు చేసినప్పుడు నాకంటే మీరు ఎక్కువ అని కదా వాక్యం ఆయన రెండు ఐదు రోజులు రెండు చేపలైతే మీరు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవాలి అందులో ఇప్పుడు అదే జరగబోతుంది నాకు తెలుసు ఆ ఆ ఆహారం గురించి అద్భుత కార్యాలు జరుగుతారు దేవుడు చేస్తూ మన జీవితాలలో కాబట్టి మొదటిదిగా నీకు విశేషమైన తలాంతులు అవసరం నేను దాని గురించి ప్రయాసపడుతుంటా అన్ని విషయాలు నేర్చుకోవాలా సేవలో ముఖ్యంగా పాస్టర్స్ గురించి మాట్లాడుతా నేను మీ దగ్గర ఎవనస్తులు పాస్టర్ గారు నేను టెన్త్ క్లాస్ ముగించిన ఓ దేవుడికి వందనాలు ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేయాలా ఏ కోర్స్ చేస్తావు ఏ కోర్స్ చేస్తే ఉద్యోగాలు బాగొస్తాయి ఈ జ్ఞానం నీకు అవసరం ఖచ్చితంగా అవసరం లేకపోతే ఎవరి నువ్వు ఏం చెప్పలేవు మార్గం చూపించలేవు కానీ నీకే లేదా ఆ నాలెడ్జ్ ఆ జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం బహు అవసరం మనకి ఈ రోజులలో నేర్చుకోవాలా ఆ చదువులు నేర్చుకోవాలా ఏ చదువులు చదివితే పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న జ్ఞానము నీకు నాకు అవసరం ముఖ్యంగా ఇవన్నీ ప్రభు సమకూర్చి మనకి ఇస్తారని ఉంది ఎక్కడ నుంచి నేర్చుకుంటామంటే యూదగోత్రంలో ఒక యవన శృణుడు నిర్గమ్మ కాండంలో చూస్తాం మనం నిర్గమ్మ కాండము ముప్పై అధ్యాయము మూడవ వచ్చంలో పరిశుద్ధ ఆత్మలు వచ్చినప్పుడు కొన్ని తలాన్ని తెలుస్తారు తెలుసు కదా రూపవరాల గురించి మీకు అంది తెలుసు మొదటి కొనుకలు రాష్ట్ర పత్రిక పన్నెండు చూస్తారు మీరు తొమ్మిది వరాలు పరిశుధాత్మ వరాలు మీకు తెలుసు కదా అట్లనే ఆత్మ వరాలు వేరే ఆత్మఫలం వేరే ఆత్మఫలం అంటే మళ్ళీ మీరు గలతిలో రాష్ట్రపతికి పోవాల్సి వస్తుంది ఇది ఆత్మ ఫలాలు ఇక్కడ ఎఫ్ఎస్ లో రాష్ట్రపతికలో చూస్తాం కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వర్షంలో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆ వ్యక్తి గురించి మీకు తెలవాలా ఈ వ్యక్తి ఎవరు అంటే బెసలేలు అనుంది బెసలేలు ఎంత తెలుసు ఈ వ్యక్తి పేరు బెసలేల్ చదివిట్టారు చాలా సార్లు మీరు ఇచ్చండి ఒక ఆదివారం బెసలేలు గురించి మీరు వాక్యం చెప్పొచ్చు ఈ రోజు నేర్చుకుంటే బెసలేలుకి దేవుడు తొమ్మిది బహుమానాన్ని ఇచ్చాడు తొమ్మిది తలాంతులు ఇచ్చాడు పర్షుధాత్ముడు ఒక్కడే కానీ తొమ్మిది తలాంతులు అక్కడ చూడండి అతను బెసలేలు అనే వ్యక్తి యూధా గోత్రం నుంచి వచ్చిన యవనస్థుడు కూరు మన ఉంది అక్కడ అయితే బెసలేలు అంటే అర్థం ఏం తెలుసా దేవుని నీడన విశ్రమించిన వాడు అని అర్థం బెసలేలు అంటే ఎవరు ఆయన పేరుకి అర్థం బెసలేలు అంటే దేవుని నీడన విశ్రమించినవాడు అంటే దేవుని నీడన శక్తి పొందుకున్నవాడు దేవుని అందు శక్తిని అందుకున్నవాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీకు శక్తి ఉంటది అని చెప్తుంది ఆ వాక్యం అయితే ఇప్పుడు చూడండి ఆయన మీదికి దేవుని యొక్క ఆత్మ వచ్చిందంట వస్తే ఏం జరిగింది చదవండి సార్ మీరు ఇందాక చదువుతున్నారు దానికి ముందు చదువు మరియు మరియు యహువా మోసతో ఇట్లా నేను చూడుము నేను యూదా గోత్రములో కూరు మనమడును కూరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వాణిని పిలిచి చేసుకోండి మీరు ఇట్లా ఇట్లా లెక్క పెట్టుకో నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం వాక్యం చదువుతూ ఇట్లా లెక్క పెట్టుకోవాలా మొదటిది విచిత్రమైన పనులు రెండవది బంగారుతోను మూడవది వెండితోను నాలుగవది ఇతడితోను ఐదవది పొదుగుట రత్నంలోను పొదుగుటకును ఆరవది సానబెడ్డుటకును ఏడవది ఆ కర్ర కార్పెంటరీ కర్రకు సంబంధించిన పనులు ఏడవది తర్వాత లేదు దాని తర్వాత దాని తర్వాత ఆ ధ్యానము ఎనిమిదవది తొమ్మిది ఉన్నది ఇంకా చదవండి అక్కడ లేదు పోగొట్టుకున్నారు కొన్ని విషయాలు మళ్ళీ సార్ చదవండి అది జ్ఞాన విద్య వివేకం మొత్తం తొమ్మిది అవి జ్ఞానము విద్య వివేకం పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే చదువు రాదని ఉంది అక్కడ వాక్యం అర్థమైతుందా వీడెందుకు వండి వీడు మొద్దు వీడికి ఎందుకు రాదు చదువు ఎందుకు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కాట్లేడు ఎందుకు చదువుకుంటలేడు ఈ బాబు వర్ధార్థం తీసుకోండి పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అందుకు నీ బాధ్యత వెసలేలు అనేవాడిని దేవుడు ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ ఉంటేనే కాని ఇవన్నీ రావు అన్న విషయాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి నీకు రకరకాల తలాంతులు ఈ లోకంలో బ్రతకాలంటే రకరకాల తలాంతులు అవసరం ఈ తలాంతుల జ్ఞానం లేకుండా నువ్వు ఎవ్వడికి సువార్థ చెప్పలేవు అని చెప్తుంది ఆ వాక్యం ఎందుకు అందరు సువార్త చెప్పలేనంటే కారణం అదే నీకు ఆ జ్ఞానం లేదు ఎటువంటి మంచి ప్రశ్న రెండవద పాయింట్ కదా ఒక మంచి ప్రశ్న ఎట్లా వెయ్యాలా ఒక మంచి ప్రశ్న ఎట్లా వెయ్యాలా నీకు ఆ సంభాషణనే తెలియకపోతే ఆ సబ్జెక్టే నీకు జ్ఞానం లేకపోతే ఎలక్ట్రికల్స్ వర్క్ నీకు జ్ఞానం లేకపోతే ఈ ఫ్యాన్ ఎట్లా తయారైతుందో నీకు జ్ఞానం లేకపోతే ఈ కార్పెంటరీ ఎట్లా తేలత జ్ఞానం లేకపోతే కార్పెంటరీ అంటే ఎట్లా మాట్లాడతావు ఎట్లా సంభాషణ స్టార్ట్ చేస్తావు నీకు ఆ అవసరం ఆ తరబి అవసరం కాబట్టి ప్రతిదీ నేర్చుకోవాలా ప్రతి ప్రియులరా ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని వాక్యం కాబట్టి ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందాలా ప్రతి జ్ఞాన విషయంలో ప్రతి చదువులో విద్యలో ఉంది అక్కడ విద్యనుంది వివేకం ప్రతి దానిలో మీకు జ్ఞానం అవసరం విద్య అవసరం వివేకం అవసరం వివేకం అంటే ఏం తెలుసా నీ హృదయం నేము తెలవాలా నీ హృ నువ్ ఏం తలస్తున్నావో నాకు తెలవాలా నువ్వు ఏ దేని గురించి ఆలసిస్తున్నావో నాకు తెలవాలా ఒక వ్యక్తిని ఎదురుకొస్తే ఈ వ్యక్తి ఎందు నిమిత్తమైన ఎదురుకొచ్చేయండి తన హృదయ పరిస్థితి ఏంది ప్రభు మాట్లాడు ప్రభావ పరిశుధాత్మ దేవ ఇతను తను మాట్లాడుకుంటా ఈ వ్యక్తి హృదయ ఏంది ఈ వ్యక్తిలో ఏముంది ప్రతి ఆత్మను వివేచించమని వాక్యం ఉంది కదా ఇప్పుడు నేను వివేచించాలా నాకు ఆ అని అడుగుతా లేకుంటే చెప్పాలా సువార్త కాబట్టి చూడండి ఈ రోజున జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ను సువార్తకు పోయినప్పుడు నీకు కొన్ని ఆటంకాలు వస్తా ఉంటాయి రావాలా కూడా మనకి ఎందుకంటే అంత అంత సునాయాసంగా జరిగిపోతుంటే దాని విలువ తెలియదు మనకి కొన్ని ఆటంకాలుంటాయి కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కొంతమంది అడ్డగిస్తుంటారు ఇందాక బ్రదర్ చెప్పినట్లు నువ్వు అసలు సువార్త చెప్తుంది దాని ఓనర్ కాదు అక్కడ పనివాడి పోతుంది ఆ కానీ ఓనర్ వ్యతిరేకిస్తున్నాడు దాన్ని ఓనర్ వ్యతిరేకిస్తున్నాడు కానీ పనివాడు వింటున్నాడు పని మనిషి వింటుంది కానీ ఇంటి యజమాని వింటలేదు యజమానురాలు వింటలేదు మనం అర్థం చేసుకోవాలి ఇది వివేచన ఎవరికి ఇది సంభాషించింది వర్తిస్తుంది వాక్యం నువ్వు నేర్చుకోవాలి ఆ విషయం ముఖ్యంగా నా ఒకరోజు ఇట్లనే ఈ బ్రదర్ మీరు హుకుంపేట మీది మీది హుకుంపేట పాడారు కదా హుకుంపేట వచ్చారు మీరు అయితే హుకుంపేటలో ఒకరోజు మేము ఇట్లా ఇదే ఇట్లనే పరిచయం ఆరంభించినాము ఒక యవనాస్తురాలు మధ్య నుంచి లేచి ఒక ప్రశ్న వేసింది మీకు గుర్తుందో లేదో ఆమే ఆమె ఏమని ప్రశ్నించిందంటే సువార్థ పరిచయం గురించి మాట్లాడుతున్నాము ఇట్లనే ట్రైనింగ్ ఆమె ఒక వయసిన ప్రశ్న ఏంటంటే బ్రదర్ యేసు తన నోటీ ద్వారా తనంతట తాను నేనే దేవుణ్ణి నేనే ప్రభుని నన్ను మీరు ఆరాధించాలా అని ఎక్కడ రాసి చెప్పు బ్రదర్ అప్పుడు నేను అడిగి సిస్టర్ని నాకు తెలుసు బైబుల్ ఎక్కడ ఉన్నాయన్నీ వాక్యాలు ఎందుకంటే ఇది జీవగ్రంథం పరిశుధాత్మావేశం చేత రాయబడ్డ గ్రంథం ఇందులో ఖచ్చితంగా డైరెక్ట్ గా ఏ శ్రో నేనే దేవుని అని చెప్పినవి ఉన్నాయి నాకు తెలిసి వాక్యాలు కానీ నేను అడిగిన ప్రశ్న ఎందుకంటే మన ప్రభు ఎవరైనా ప్రశ్న వేస్తే ఉల్టా వాళ్ళని ప్రశ్నించేవాడు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోయేవాడు ఎందుకంటే నీ హృదయం ఎక్కడి నుంచి ఉంది నీ పరిస్థితి ఏంది నువ్వు అడుగుతున్న ప్రశ్న ఎందుకరకు నన్ను పరీక్షించడం కొరక నన్ను కించపరచడం కొరక లేక యథార్థంగా నేర్చుకోవడం కోరక నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అది ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తున్నాడు అంటే వాడి హృదయ పరిస్థితి ఏంది వీడు నన్ను కావాలని సవాల్ చేస్తున్నాడా లేక నిజంగా నేర్చుకోవాలన్న యథార్థత ఉన్నదా ఎట్లా తెలుస్తా చెప్పండి కళ్ళు మూసుకోవాలా పర్శుధాత్మ నాకు సహాయం దయచేయి ఈ సిస్టర్ వేసిన ప్రశ్నకి నేను ఎట్లా ప్రశ్నించాలా ఆయన ముందు ఐ మీన్ ఉల్టా అడుగు ప్రశ్న ఏం తెలుసా అమ్మా సిస్టర్ ఇది మీ అంతటే మీకు వచ్చిన ప్రశ్నలే లేక మీకు ఎవరన్నా వేసినరా ప్రశ్న బయట ఎందుకంటే నాకు తెలిసిపోయింది అప్పటికి ఈ ప్రశ్న ఆయన మీద కాదు ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరు అయ్యారు ప్రశ్న ఇట్ట నాకు తెలుసు తొంభై శాతం దేవుని బిడ్డలు ఎవరు కూడా ప్రశ్న లేరు ఎందుకంటే ఏసు దేడని నమ్మేసినాం కాబట్టి అడగం మనం ఒక్కొక్క శాతం వేయొచ్చు యవనస్తులు ఈరోజు వచ్చి మమ్మీని అడుగుతారు మమ్మీ ఏసు దేడని ఎక్కడ చెప్పి చెప్పమ్మా అప్పుడు నుండి అర్థం చేసుకోవాలా వీడి ఇంకెక్కడ పోయి నేర్చుకు నేను చెప్తా ముఖాం స్ట్రైట్ ముస్లింస్ నుంచి వస్తుంది ఈ ప్రశ్న అర్థమవుతుందా ముస్లింస్ నుంచి వస్తుంది ప్రశ్న అయితే దానికి జవాబు చెప్పక ముందు ముందు నేను అడగాల నిజంగా నేర్చుకోవాలన్న ఆశతో వేసిన వాష్న లేక నన్ను సవాల్ చేయాలని పాస్టర్స్ ఎవ్వరు చెప్పలేక ఫెయిల్ ఈ ప్రశ్నకి జవాబు ఎట్లా పరిచయం చేయగలవు ఎట్లా సువార్త చెప్పగలవు నువ్వు చెప్పండి నీకు తెలవాలా కదా బైబుల్లో ఎక్కడ ఏం రాసి పెట్టినరో మతిమరుపు జీవిని నేను అన్ని మర్చిపోతా ఉంటాను అందుకే రాసుకుంటాను నేను అర్థమవుతుందా యోహాను సువార్త పదమూడవ అధ్యాయము పదమూడవ వర్షంలో ఏసు చెప్పింది డైరెక్ట్ గా తన నోటి ద్వారా నేనే ప్రభుని నన్ను మీరు సేవించాలా అప్పుడు ఆ ముస్లిం తేను అడుతా నేను నీకు జవాబిస్తే ఏశ్వ నమ్ముతావా ఉల్టా ప్రశ్నిస్తున్నా నీకు నువ్వు నన్ను ప్రశ్నిస్తున్న మంచిదే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న ఒక ప్రశ్న నేను దీనికి జవాబిస్తే ఆధారం చూపిస్తే యేశ్వవుని దేవుడని నమ్ముకుంటావా వాడి జీవితం మారిపోతుంది ఎందుకో తెలుసా ఆ రాత్రి వాడికి నిద్ర రాదు సువార్త ప్రకటించడం అంటే ఏందో తెలుసా దేవుని యొక్క వాక్యము అనే విత్తనాన్ని మట్టి ఈ శరీరంలో నాటుతున్నావు అది మొలకెత్తాల్సిందే మొలకెత్తాలంటే ముందు ఆ మట్టిని సరిచేయాలా వాడి హృదయాన్ని సరిచేసి నువ్వు నాటుతే అది మొలకెత్తుతుంది ఈ రోజు కాకుండా రేపు కానీ నాటే బాధ్యత అనేది అది మొలకెత్తుతా లేదా అని దేవుని బాధ్యత విత్తనం నాటే బాధ్యత నీది చే బాధ్యత ప్రభుది కాబట్టి ఎట్లా నాటాలా మట్టిని సరిచేసే నాటాలా లేకపోతే పంది ముందు ముత్యాలు రాలినట్లే విసరేసినట్లే నీ జీవితం అయిపోతుంది కాబట్టి ఇది మనం ప్రార్థన పూర్వకంగా చేయాలా పరశురాత్మ నడి త్వర చేయాలా కాబట్టి పదమూడవ అధ్యాయంలో పదమూడవ వర్షంలో ప్రభు మాట్లాడతారు బోధకుడు నని చూడండి బోధకుడు ననియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచు చున్నారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి బహు జాగ్రత్తగా వినండి నేను బోధకుడను నేను ప్రభువుని గనుక మీరు ఇట్లా న్యాయమే యేసు ప్రభువుని ప్రభు అని పిలుచుట న్యాయం అంట నేనప్పుడు వారికి ఉల్టా ప్రశ్నిస్తున్నా మీరు ఇంతకాలము యేసు ప్రభుని ప్రభు అని గుర్తించక అన్యాయం చేసిండ్రు మీరు మీ మతం మీరు అన్యాయం చేసిండ్రు యేసు అన్యాయం చేసిండ్రు యేసు బిడ్డలకి అన్యాయం చేశారు దీనికి తగిన శిక్ష మీకు ఖచ్చితంగా వస్తుంది ఆ విత్తనం వాడి హృదయ నాటిస్ పంపించేస్తున్నా యేసు తన నోటితో డైరెక్ట్ గా చెప్తుండు నేనే బోధకుని నేనే ప్రభుని మీరు నన్ను అట్లా న్యాయము సైతన్తో మాట్లాడుతున్నాడు యేసువు మత వార్త నాలుగో అధ్యాయంలో చదవండి ఎవరు చదువుతారు మత వార్త నాలుగో అధ్యాయం ఈ సత్యం నీకు అర్థమైతే సువార్త చెప్పడము ఏమంత కష్టం కాదు స్థలాంతులు ఉన్నాయి నీకు జ్ఞానం ఉంది నీకు మంచి ఆరోగ్యం ఉంది తపన ఉంది పరిశుధాత్మ నడిపింపు ఉంది నువ్వు చెప్పగలవు ఎందుకంటే నువ్వు రక్షణ పొందినావు కాబట్టి చూడండి మత్స్సు వార్త నాలుగోదేమో ఏడవ ఏడవ వచనం వరకు వెళ్ళిపోదాం చూడండి ప్రభు నీ దేవుణ్ణి నీవు శోధింపబోలోదని వ్రాయబడినది సైతాను మన ప్రభుని శోధిస్తున్నాడు కదా మన ప్రభు అంటున్నాడు ప్రభు అయిన నీవు ఎవరిక దేవుడు ఏసులో చెప్తున్నాడు ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధింపవలదు అంటే ఆయన నేను దేవుణ్ణి అని డైరెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ ఈ రెంటే వచనాలు బహు ఆధారం అన్నట్టు మనకి ఎందుకంటే బైబుల్లో ఖచ్చితంగా నీ జవాబు ఉంటుంది నువ్వు వెతుక్కోలేదు అంతే నువ్వు చదివినా దాన్ని జ్ఞాపకం చేసుకోలేదు నువ్వు చదువుతున్నప్పుడు పరశుదాత్మ సహవాసం ఉంటే అక్కడ ఆపేస్తాడు నిన్ను అక్కడ ఆపేస్తాడు కొంచెం ఆగు ఏం మాట్లాడుతుంటే ప్రభు చూడు పరశుదాత్మను నేను మీకు ఏమేమి సంగతులు చెప్పితేనో వాటిని తిరిగి మీకు జ్ఞాపకం చేయిను అన్నాడు ఏసుకో చెప్పిన అన్ని బైబుల్లో లేవు కానీ పరశురాజు వాటిని జ్ఞాపకం చేస్తాడు మీరు ఆయన దేవుడు నేను ప్రభుని మీరు నన్ను అట్లనే సంబోధిస్తే న్యాయం లేకపోతే అన్యాయం మీరు అన్యాయం చేసిన ఈ వాక్యం వాడుకుంటే మీరు చెప్తున్నాం కదా మీరు ఎక్కడ సువార్థ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రశ్న వేసినప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వరు మీరు విధానం నేర్చుకున్నారు డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే వాడి హృదయం సరిగా లేదు వాడి హృదయం సరిగా లేదు కాబట్టి అది నాటుకోదు విత్తనం నువ్వు వాటికి అడగాల ఈ ప్రశ్న నువ్వేస్తున్నావా నీకువరన్నా చెప్పిండ్రా లేక నన్ను సవాల్ చేయనిక ప్రశ్నేస్తున్నావా ఒకవేళ దీనికి జవాబు ఇస్తే నువ్వు ఈరోజు ఈ దినం ప్రభుల్ని స్వీకరిస్తావా అని నువ్వు సవాల్ చేయాల అప్పుడు వాడి హృదయము మండుతది రాయిలాగున్న హృదయము మండుతది నేనే ఇతన్ని సవాల్ చేయనికొస్తే వీడు నాకు సవాల్ చేస్తున్నాడా ఛాలెంజ్ ఇది యుద్ధం క్రైస్తవ జీవితం యుద్ధం నో యుద్ధం పోరాడుతున్నావు ఎవరితో పోరాడుతున్నావు వాడి వెనకాలన్న దుష్ట ఆత్మతో పోరాడుతున్నావు దాన్ని తరవడానికి ప్రయత్నిస్తున్నా నువ్వు నీకు ఈ సత్యం అవసరం కాబట్టి ఈ రెండు స్థలాలలో యేసు ప్రభు దేవుడు నీ దేవుడు అనే నీ దేవుడిని శోధింపవలదు అని సైతాంతం చెప్పింది డైరెక్ట్ ఇక్కడ మనుషులతో చెప్తున్నాడు నేను ప్రభుని అని మీరు నన్ను సంబోధించాలా డైరెక్ట్ నోటి ద్వారా చెప్తున్నాడు కాబట్టి ఇంకా చెప్పినాక ఆర్గ్యుమెంట్స్ లేవు ఇంకా ఆర్గ్యుమెంట్ ఉండదు నీ ఆర్గ్యుమెంట్ అయిపోయిన నువ్వు ఫెయిల్ అయిపోయినో నువ్వు ఏదైనా స్వీకరించబో నువ్వు అర్థం పోతావు అని స్ట్రైట్ చెప్పేసా ఇంకా నమ్లద్దు మాటలు స్ట్రైట్ మొహమీద్ చెప్పాల అలాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ విన్నర్ కూడా వాళ్ళు వాళ్ళు పోయి వాళ్ళ ముర్షదులకు ప్రశ్నలు ఇస్తారు ముర్షదులు కూడా మారే అవకాశం ఉంటది ఎందుకంటే ముర్షదుకి అబద్దం చెప్పి పంపించింది కదా వీడు అబద్దాన్ని విని వచ్చింది ఇక్కడికి ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్నాడు విడుదల పోయి ముర్షదు చెప్తాడు నువ్వు నాకు అబద్ధం చెప్పినవాడిని నువ్వు నాకు అబద్దం చెప్పినవాని కాబట్టి క్లుప్తంగా మంచి ప్రశ్న వేయడం నేర్చుకోవాలా తర్వాత సంబంధాలు మొదటి పాయింట్ సంబంధాలు పెంపొందించుకోవాలా ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగుండడం నేర్చుకోవాలా లేకపోతే నువ్వు సువార్థ చెప్పలేవు పక్కింటి వాడి తను కొట్లాడితే నువ్వు చెప్పలేవు అర్థమవుతుందా ఎదురింటి వాడితో కొట్లాడితే నువ్వు సువార్త చెప్పలేవు నీ ఉద్యోగ స్థలంలో వాడి తను కొట్లాడితే నువ్వు చెప్పలేవు అందరితో స్నేహభావంగా ఉండడం నేర్చుకోవాలా అది పరిశుధాత్మ నడిపింపు అట్లా ఉంటేనే కానీ నువ్వు సువార్థని ప్రకటించలేవు నీ ఇంట్లో బర్త్డేస్ అయితే అనులను పిలువండి మంచి అవకాశం సువార్త చెప్పడానికి క్రిస్మస్ పండుగ వస్తే మీరేం తినకండి ఉపాసం ఉండండి క్రిస్మస్ పండుగ రోజు వాళ్ళని పిలిపించి వాళ్ళకి తినిపియండి సువార్త చెప్పడానికి ఒక మంచి అవకాశం ఎన్నో పండుగలు చేసుకున్నాం కానీ ఏం లాభం ఒక ఆత్మను రక్షించలేకపోయినా మా పండుగ రోజు ఎందుకంటే ఏ పండుగ రక్షణ తీసుకురా నాకు తెలుసు అపోజిస్ లో ఎవరు పండుగలు చేసుకోలేదు బైగుళ్ళు ఎవరు చేసుకున్నట్టు మంచి రా బర్త్డేస్ ఎవరు చేసుకోలేదు కానీ హీరో దేసుకున్నాడు ఫరోజ్ చేసుకున్నాడు బర్త్డే దేవుని బిడ్డలు చేసుకున్నట్లు ఒక్కటి ఉండదు నీకు వాక్యం ఏం బ్రదర్ కనీసం ఆ దేవునికి వందనాలు చెప్తాం కదా మంచిదే వందనాలు చెప్పుకునేంతవరకు మంచిదే కానీ బర్త్డేలో ప్రభు ఎక్కడ ఉన్నాడు హీరో నువ్వుగా బర్త్డే ప్రభు కాదు కదా హీరో ఎవరు పండగ చేసుకుంటున్నారో వాళ్ళే ప్రభు అన్నట్టు ఇంకొక ఐదు నిమిషాలలో మనం వాక్యాన్ని ముగించేస్తున్నాం కాబట్టి ఒక ముఖ్యమైన ఆజ్ఞ మనకి ఏంటంటే మన ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి మూడోనాడు తిరిగి లేచి ఆరోనమైన ఆయే సమయంలో శిష్యుల్ని అందరినీ ఒక వాగ్దానం ఇచ్చింది ఇప్పుడు చూడండి ఆ వాగ్దానం చదివితే ఎందుకు మనం సువార్థ పని చెయ్యకూడదు మొత్తం సువార్థ ఇరవై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిదో అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది ప్రెసిడెంట్ ఆయన మరణించడం వలన పరలోకమందు భూమి సర్వ అధికారం ఇయ్య అనుగరించబడింది అంటే పరలోకంలో కూడా ఏమో జరిగింది ఈ విషయం అర్థం చేసుకోండి ఆయన మరణించింది కేవలం భూమి మీద మనుషుల కొరకే కాదు పరలోకంలో కూడా ఏమో జరిగింది మనకు తెలుసు లూసిఫర్ దూత తిరుగుబడతనము మూడవంతు దూత లకరించి ఆయన వెంబడించడం ప్రభుకి అవిధేతగా తిరిగిపోవడము అక్కడి నుంచి పడిపోవడం మనం చూస్తాం పరలోకంలో కూడా తారుమారు జరిగింది అన్న విషయాన్ని కాబట్టి ఇప్పుడు ఆయన అన్నింటిని తండ్రితో సమాధాన పరచుకోవడం కోరుకు ఈ లోకంలోకి వచ్చి మరణించడం అన్న విషయం కూడా మనం ఎఫ్ఎస్ఏ రాష్ట్రపతిలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ పంతొమ్మిది అంశం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను సమస్త జనులను అండర్లైన్ చేసుకోవాలి పాయింట్ సమస్త జనులను సమస్త జనులంటే అందరూ వారు ఎవరన్నా కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఏ దేశస్తులు కావచ్చు ఏ భాష వాళ్ళకి కావచ్చు ఏ మతం ఏ కులం ఎవరైనా కావచ్చు జనులు అది అండర్లైన్ చేసుకోవాలా సమస్త జనుల మీద నీకు అధికారం ఇచ్చేయండి ఈ వాక్యం ప్రకారంగా ఆ అధికారం నీకు ఇస్తుంది ఇప్పుడు నేను మీకు ఇస్తున్నా అధికారం సమస్త జనుల మీద కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలా ఇక్కడ నేను కొంచెం ఆగుతాను మీరు సమస్త జను శిష్యులుగా చేయమంటే మీరు ఒక్కరిని కూడా శిష్యులుగా చేయలేదు ఒక్కరిని కూడా శిష్యులుగా చేయలేదు ఆ వాగ్దానంలో మీరు తప్పిపోయినారు ఆజ్ఞ అతిక్రమించినారు ప్రతి చర్చు శిష్యులను తయారు చేయాలా ప్రతి పాస్టరు తను కాలాన్ని ముగించక ముందు తయారు చేయాలా ఎంత మందిని నీ ఇష్టం ఎందుకంటే నీకున్నది ఆ భారం ఆ భారం నీతోనే ఎందుకు ముగించాలా తలాంతులు నిదా ఎన్నో నిద్ర ప్రవశ వరం ఉంది కృపవరం రకరకాల వరలు ఉన్నాయి నీతో ఎందుకు ముగించాలా నువ్వు కాలాని ముగించక ముందు నీ వరలని ఇతరులకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఏలియా ఇవ్వలేదా ఏలిషాకి పౌలు ఇవ్వలేదా తిమతికి చాలా వాక్యాలు అట్లా నీ తలాంతులని మరి ఎవరి ఎవరికన్నా ఇచ్చేసి వెళ్ళిపోవాలా సువార్థపరి చర్య చేయాలంటే అవి అవసరమన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ కాబట్టి నువ్వు శిష్యులని చెయ్యకపోతే నువ్వు ఆజ్ఞని అతిక్రమించిన వాడవు అతిక్రమించిన దానవు నీ జీవితాంతం ఇది నువ్వు నెరవేర్చుకోవాలా సమస్త జనులను ఏం చేయాలంట కేవలం విశ్వాసాలను చేసి కూర్చోబెట్టాల కేవలం విశ్వాసాలను చేసి కూర్చోబెట్టాల కింద చేస్తే ఏం చేస్తే శిష్యులు బయటికి వెళ్ళిపోతారు పోయి అనేక ప్రాంతాల సువార్త ప్రకటిస్తారు యేసులను వివరించే వాళ్ళగా తయారు చేయాలి తండ్రి యొక్కయో కుమార్ని యొక్కయో పరుషాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చు ఆ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్నో అన్నిటినీ గైకోనాలా కొన్ని కాదు అన్నిటినీ గైకోనవలను అని వారికి బోధించుడి గైకొని వాటిని బోధించి అందరికి బోధించాలా ఇది నీ సేవ పరిచర్యం సువార్థ సువార్థ పని చేయాలనేది సమస్త సృష్టికి సువార్థను ప్రకటించాలా నువ్వు ఎక్కడికన్నా పోవచ్చు ప్రపంచంలో ఎక్కడికన్నా పోయి సువార్త చెప్పొచ్చు అని ఇక్కడ వాగ్దానం ఉంది కాబట్టి అని అంటున్నాడు నాకు సమస్త అధికారం ఉంది భూమి మీద మీరు ఇక్కడ కూడా సువార్థ ప్రకటించచ్చు అక్కడ కూడా సువార్థ ప్రకటించవచ్చు ఏం రా అక్కడ ఉందా లేదా వాక్యం కేవలం ఇక్కడే సువార్థ ప్రకటిస్తున్నామా ఇక్కడ కూడా చేస్తలేం ఇక్కడ చేస్తలేం అక్కడ చేస్తలేం నువ్వు ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి ఎదిగిన వాడవ ఎదిగిన అక్కడ కూడా సువార్థ చెప్తావు దేవదూతలకి మనుషులకి చెప్తావు ఆయన ప్రభు నరకానికి పోయి మృత్యులోకానికి పోయి చెప్పలేదా సువార్త చెప్తాను ఎంతమంది మృత్యు బంతకాలలో ఉన్నారు ఈ లోకంలో మళ్ళీ వాళ్ళకి ఎవరు చెప్పాలా సువార్త నువ్వు పోయి చెప్పాలా నీ ప్రార్థన జీవితం అట్లా కాబట్టి నువ్వు ముఖ్యంగా పాయింట్స్ రాసుకోండి దాంతో నేను ముగించేస్తా ఇంకో రెండు నిమిషాలలో మంచి సంబంధాలు పెంపొందించుకోవాలా మంచి సంబంధాలు పెంపొందించుకోవాలా అందరితో స్నేహభావం ఉండాలి నేర్చుకోవాలా ఒక మంచి ప్రశ్న వేయడం నేర్చుకోవాలా ప్రతిసారి సంభాషణకి అది ఎవరితో నన్ను సంభాషించాలంటే ఒక మంచి ప్రశ్న వేయడం నేర్చుకోవాలా తర్వాత ప్రతి క్షణం పరుశురాత్మ సాయం వరకు నువ్వు అడుగుతా అది బహు ప్రాముఖ్యమైంది తర్వాత నీకున్న నీ నువ్వు ఎట్లా రక్షణలోకి వచ్చినావో అదొక చిన్న కథ రూపకంగా పంచుకోవడం నేర్చుకోవాలా నేను ఎట్లా ప్రభుత్వం తెలుసుకున్నా అని చెప్పాలా సునాయాసంగా ప్రభులు వాళ్ళని నడిపించవచ్చు నీకు ఒక కథ అంటూ ఉండాలా ఒక స్టోరీ ఉండాలా నువ్వు ఎట్లా రక్షణ పొందినవు నీకు ఒక సాక్ష్యం అంటూ నీ సాక్షిని నువ్వు పంచుకోకుండా మనసుని నడిపించలేదు నాకు అనారోగ్యం ఉండే పదిహేను సంవత్సరాలు అనారోగ్యం శరీరంలో ఏ డాక్టర్లు బాగు చేయలేదు కానీ నా ప్రభు బాగు చేసింది ఏ డాక్టర్లు ఏ మందులు బాగు చేయలేదు కానీ నన్ను ప్రభువు బాగు చేసి చెడు ఏ డాక్టర్లు కూడా చేయలేకపోయినాడు ఎవరు నాకు చేయలేకపోయినారు స్వస్థత కానీ నా ప్రభు నాకు ఆ రోగం లేదు ఇప్పుడు నా శరీరంలో అని నువ్వు సాక్ష్యం ప్రతి ఒక్కరికొక సాక్ష్యం ఉండాలని సువార్త చెప్పాలంటే తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఎట్లా ఎదుర్కోవాలని నేను తర్వాత మీ చర్చిని సౌవార్థిక సంఘంగా మార్చుకోవాల ఛాలెంజ్ అది మీ చర్చిలో ప్రతి ఒక్కరు సువార్త పరిచర్య చేసే వారి లాగా మా చర్చిలో ఎందుకు నిండుతాయి తెలుసా స్థలలే సరిపో ప్రతి ఆధ్వర్యము ఎవడో ఒకరు కొత్తని వాడిని పట్టుకొస్తుంటారు ఎవడొకరిని కొత్తని పట్టుకొస్తాడు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ తీసుకొస్తారు చర్చ అయిపోయినాక బ్రదర్ ఈ సిస్టర్ కు ప్రార్థించండి మీకు అనారోగ్యంగా ఉంది ఈ బ్రదర్ కి బాగాలేదు ఈయన ఉద్దేశాల నుండి ఎట్లా పరిస్థితులు ఉన్నాయి సమస్యలు ఎట్లున్నాయి అట్లున్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చుకోలేకపోతున్నారు కష్టాల అవకాశం బాగా అర్థమవుతుందా మనుషులకి బాగా కష్టాలుంటాయి కాబట్టి ప్రభు దగ్గరకు వస్తే నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు నీకు విడుదల కల్పిస్తాడు అన్న ఆసక్తితో వాళ్ళని తీసుకొని రాగలవు అట్లా నిండిపోతుంటాయి తర్వాత నీకు నమ్మకం ఏం తెలుసా ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచను పరిశుధాత్మ నడిపింది కాబట్టి వారి హృదయ రహస్యాలను నువ్వు గ్రహించగలవు దేవుడికి చూపిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల కల్పిస్తూ ఉంటాడు దేవుడు దాని తర్వాత వాళ్ళు మెల్లగా ఆ చర్చిలోకి రావడం స్టార్ట్ అవుతారు అట్లా నిండిపోయి బాప్తిజమాలు ఒకసారి స్టార్ట్ చేస్తే మనుషులు క్యూలో ఉంటారు ఊహించని రీతిగా వచ్చేస్తుంటారు మనుషులు కాబట్టి స్థానిక చర్చ్ యొక్క ప్రాథమిక పని సువార్త పరిచర్య అది రాసుకోండి అది అక్కడ ఉంది అండర్లైన్ చేసుకోండి వాళ్ళు రాసిన ఆల్రెడీ కాబట్టి నీ ప్రాథమిక పని ఏందంటే ప్రతి సంఘానికి సువార్త పరిచయం చెప్పడం కేవలం ఆరాధన చేసుకొని వెళ్ళిపోవడం కాదు దేవునికి అది ఇష్టం లేదు సువార్థ పరిచయం ఎందుకంటే ఆజ్ఞ ఇది ఆజ్ఞ సమస్త జన్లని సృష్టిలుగా చేయడం అనేది ఆజ్ఞ సర్వ సృష్టికి సువార్థను ప్రకటించడం అనేది ఆజ్ఞ ఆజ్ఞని నువ్వు నిర్వర్తించకపోతే పాపంలో పాల్గొన్న వాడవైత కాబట్టి ఇది ఒక సీక్రెట్ ఇందాక బ్రదర్ మాట్లాడుతుంది రోజుల వారి జీవన శైలిగా మార్చుకోలేదు ఏదో ఒక రోజు నాకు తలంపు వచ్చింది ప్రేరేపు వచ్చింది ఈ రోజు నేను సువార్త చెప్తానంటే కాదు ప్రతి రోజు సువార్త చెప్పాలా బస్ స్టాండ్ లో కూర్చుంటాను ఒకరుచి కూర్చుంటాడు పూజారి కూర్చుండు నాతో పాటు ఓ బస్టాండ్ పూజారి ఈ పూజారికి ఎట్లా చెప్పాలా అయ్యగారు బాగున్నారా బాగున్న బాగున్నారు అయ్యగారు అంటే గెలిస్తే మర్యాద కదా సంబంధం ఏర్పడిందా అయ్యగారు బాగున్నారా ఎక్కడ మీది ఏంది ఎక్కడ పోతున్నారు బస్ ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని బస్ స్టాండ్ లో ఫస్ట్ టైం మాట్లాడుతూ సంభాషణ స్టార్ట్ అయిపోయింది ఋగ్వేదము ప్రథమ స్కందంలో కన్యక గర్భం ధరించును శిశువును కనును ఆ శిశువు భుజముల మీద భుజ స్కందముల మీద రాజార్భారముడును ఇవన్నీ మీరు చూస్తారు కదా ఏ శ్రవే మీకు తెలుసు కదా ఆయన మీరు ఎందుకు స్వీకరిస్తలేరు చిన్న అవకాశం రెండు నిమిషాలే సువార్త చెప్పడానికి బస్సు వచ్చేసింది కనీసం ఇప్పుడన్నా మీ పాపలు ఒప్పుకోండి ఇప్పుడన్నా ప్రభులు స్వీకరించండి అని నేను వెంబడించండి కష్టం సార్ నా ఉద్యోగం నా ఉద్యోగం కష్టం సార్ నేను పూజారిని నాకు జీవనోపాధి ఒకడు సర్వస్వం సంపాదించుకొని మన ఆత్మను పోం లాభం నీకు అవన్నీ రావాలా అది పరిశుదాత్మ నడిపింది చెప్పాలా ఉద్యమం సంపాదించుకుంటున్నా మంచిదే కుటుంబాన్ని పోషించుకుంటున్నా మంచిదే కానీ ఎక్కడ చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అన్ని సంపాదించుకుంటేవే అన్ని విడిచిపెట్టిపోతాయి అని ఎందాక చూస్తేమే కాబట్టి ప్రతి దశలో ఈ రీతిగా వారి తను సంభాషిస్తూ సువార్త ప్రకటించాల నీ యొక్క సాక్ష్యము వారిని ప్రభుత్వటు ఆకర్షించుకుని లాగానే చెప్పాలి ఎందుకు తెలుసా సాక్ష్యం చెప్తాడు నేను విన్నాను మధ్యాహ్నం మనం వింటాం లంచ్ తర్వాత సాక్ష్యంలో ప్రభు కనిపిస్తుందా నువ్వే కనిపిస్తున్నావా నేను గమనిస్తుంది బలహీనత నేను సాక్ష్యం చెప్తుంటే నాదిట్లా నాదిట్లా నేను నానెంత నేనెంతో ఎంతో జాలి నా మీద మనుషులకి జాలి పుట్టించేంతగా నేను నా సాక్ష్యం చెప్తాను కానీ కాదు అది తప్పు ప్రవచన సారము క్రీస్తు సాక్ష్యం అనుంది వాక్యం ప్రణగంధంలో క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం కాబట్టి నీ సాక్ష్యంలో ప్రభువు హెచ్చింపబడిండా నువ్వు తగ్గింపబడ్డావా అది చూపించకపోతే మటు కార్యం జరగదు నీ సాక్ష్యం మనని ఆకర్షించుకోద్దు కాబట్టి నువ్వు ఎట్లా ఆ అవకాశాన్ని సువార్థక వరకు మలుచుకోవాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది ఆ పరిసరాలను చూడాలా ఆ పరిసరాలను చూస్తూ ఎట్లా సువార్త చెప్పాలా డబ్బులు ఇందాక బ్రద చెప్పింది వాడు నీకు అమ్మినాక నువ్వు చేతిలో డబ్బులు ఉంటాయి డబ్బులు నీ చేతిలో ఉన్నంత వరకు వాడు నీ నుంచి ఆశిస్తూ ఉంటాడు నువ్వు చెప్పగలవు ఒకసారి డబ్బులు ఇచ్చినట్టే నేను పట్టించుకోడు నీది అయిపోయినట్టు అక్కడ కాంట్రాక్ట్ అయిపోయినట్టు కాబట్టి డబ్బులు ఉన్నంత వరకు పరిచర్య చెయ్యొచ్చు సువార్త చెప్పొచ్చు వాడిని ముఖ్యంగా ఆ రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎంతో బాగా చెప్పొచ్చు మీరు వాళ్ళ దగ్గర పోయి పక్కన కూర్చొని మీరు చెప్పచ్చు సువార్థ మేము ఈ అడుగులలో ఆ తోటలలో స్త్రీలు పనిచేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర పోయి సువార్థ చెప్పేస్తాం మంచిగా వింటారు ఎవరు చెప్పరు కదా మంచిగా వింటారు తర్వాత వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చేసి వచ్చేస్తాం గుర్తు కాబట్టి ఇవి ఏ రీతిగా ఒక ఒక తీర్మానం మటుకు మీరు చేసుకోవాలి రోజు నుంచి మా చర్చిని సౌవార్థిక సంఘంగా మేము తీర్చుకుంటాం దాన్ని మలుచుకుంటాం అది తీర్మానం ఈ చర్చ్ చాలా మంది పాసర్ చెప్తారు బ్రదర్ ఈ చర్చ్ లో ఇంతమంది ఎంత కాలం ఇచ్చినారు అంటే ఒక పది బ్రదర్ అరే ఈ పది సంవత్సరాలకి ఇది చర్చ్ ఎంత పెద్దగా కావాలి కదా బ్రదర్ ఇది దాటిపోవాలి కదా బిల్డింగ్ అక్కడ వరకు వెళ్ళిపోవాలి కదా ఆ స్థలాలు మీరు కొనుక్కోవాలి కదా సరిపోదు కదా చర్చ్ కానీ పది సంవత్సరాల క్రితం ఇంతే ఉన్నారు ఇప్పటికి ఇంతే ఉన్నారు అంటే ఇందులో గ్రోత్ లేదు కదా బ్రదర్ ఎందుకు లేదు బ్రదర్ మానవ ప్రయత్నాలు చేస్తున్నావు బ్రదర్ మీ చర్చిని సవార్థిక పరిచర్యగా మీరు మార్చుకుంటే మీరు మానవ ప్రయత్నాలు అవసరమే లేదు మనుషులు నిండిపోతారు ఇది నిండి దొరికిపోతుంది మీకు తెలిసి ఏందో అది ఈ చర్చి ఫుల్ నిండిపోవాలా ఇక్కడ నుంచి అనేకలు సువార్థికులు లేసిపోవాలా ఇక్కడ నుంచి నేను అదే చెప్తాను ఇది నిండాలా వెళ్ళిపోతుండాలా నిండాలా వెళ్ళిపోతుండాలా వాళ్ళు రావద్దు మళ్ళా నేను మా చర్చిలో అదే చెప్తాను బ్రదర్స్ ఎక్కువ కాలం మీరు ఇక్కడ ఉండద్దు మీరు ఇక్కడే ఉంటే ఇక్కడ అలవాటు పడిపోతారు నేను నాలుగు చర్చిలు విడిచి చేసే బిల్డింగ్స్ తో పాటు వేరే వారికి గొప్ప చెప్పేసి వెళ్ళిపోయినా బయట మళ్ళా పోలేనా ఎప్పుడు పిలిస్తే కూడా నేను పోనవాడికి ఎందుకంటే అక్కడ స్థిరపడిపోయినది మీరు చాలా అది నీ పరిచయం నువ్వే చేసుకో నా పరిచయం వేరే నా పిలుపు వేరే నేను ఇంటనే వస్తా అడులలో ఎదురుతా ఇది నా నా భారం కాబట్టి దాన్ని కొనసాగించుకునే బాధ్యత మీది మీ చర్చి నిండాలంటే మటుకు మీరు వీటిని ప్రయత్నించాలా వారి వారిని ఆ పాస్ ఆ యొక్క శిష్యులని తరబి ఎందుకంటే ఇందాక చూసినా మన వాక్యం సమస్త జనులని మీరేం చేయాలా విశ్వాసులుగా చేయమన్నాడా విశ్వాసాలుగా చేయమన్నా కదా మీరు చేస్తుంది ఏంది విశ్వాసాలనే చేస్తున్నారు మీరు విశ్వాసులని శిష్యులుగా మార్చాలా లెవెల్ టూ ఇది నా తీర్మానించుకుందాం కొద్దిసేపు కళ్ళు మూసుకోండి వాళ్ళందరూ సిద్ధపరిచారు భోజనం మనకి కొద్దిసేపు కళ్ళు మూసుకోండి ప్రవ్వా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలను అయినా వదనాలు చెప్దాం కృతజ్ఞతలు చెప్దాం కళ్ళు కూసుకోట్టుకోసెన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రాబా ఏ రీతిగా ప్రార్థన చేయాల మేము పోగొట్టుకున్న ఆరు గంటలని ఇక మీదట మేము పోగొట్టుకోము తీర్మానించుకుంటున్నాం ఇదను మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తాం ఉపాస ప్రార్థనలు చేస్తాం రహస్య గది మేము ఏర్పరచుకుంటాం ఆ ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ కొరకు మేము ఒక సమయాన్ని గడుపుతాం ప్రభావ ఎక్కువసేపు ప్రార్థనలో గడపడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా సువార్త పని మేము చేయలేదు ప్రభావ మమ్మల్ని క్షమించినైనా ఎంతో మందిని ఒగొట్టుకున్నాం మా జీవితాలలో మా పక్కింట్లో ఎంతమంది చనిపోయినారు ప్రావా సువార్త చెప్పకనే నా పరిచర్యలో ఎంతమంది చనిపోయినారు వాళ్ళకి నేను సువార్త చెప్పలేకపోయినా మెకానిక్కి చెప్పలేదు ఎలక్ట్రీషియన్ కి చెప్పలేదు కిరణ కొట్టు వాడికి చెప్పలేదు వాడికి ఎన్నో బిజినెస్ ఇచ్చాను నేను వాడి దగ్గర నుంచి ఉప్పప్పు కూరగాయలు ఏమేమో కొనుక్కున్నాను కానీ ఏ రోజు వాడి సువార్త చెప్పలేదు అట్లా ఎంతో మందికి నేను సువార్త చెప్పలేదు ప్రవ్వా నన్ను క్షమించినైనా ఆజ్ఞ అతిక్రమించిన నన్ను క్షమించి ప్రవ్వ కానీ ఇదేమో నేను సవాల్ తీసుకుంటున్నా ప్రవ్వ మీ యొక్క అభిషేకం నాకు అనుగ్రహించండి నేను తప్పక సువార్త ప్రకటిస్తాను మా చర్చెస్ సువార్తిక సువార్థిక సంఘాలుగా మార్స్తాం ప్రభా ఉత్త ఆరాధించే చర్చలుగా ఉర్య చేసే చర్చలు అనేకులకి సువార్త చెప్పే చర్చలుగా మేము మార్చుకుంటాం ప్రబ్బా మాకు ఒక అవకాశం ఇవ్వండి నైన్ మీరు రెండవ అవకాశం ఇచ్చే గొప్ప దేవుడవాని వాక్యం ఉంది ఒకసారి చెప్పినాను రెండు సార్లు చెప్పినాను వీరు మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభావా ఈసారి మేము మిమ్మల్ని ఫెయిల్ చేయం ప్రభా ఈసారి మేం చేస్తాం నైనా సువార్త చెప్తాం ప్రవ్వా పరిశుధాత్మకులు కనిపెట్టుకుంటాం ప్రవ్వ మనిషికి ఎట్లా సువార్త చెప్పాలా ప్రతిరోజు కనీసం ఒక్కరికన్నా సువార్త చెప్పాలా అటువంటి తపన తలంపు మాకందరికి అనుగ్రహించండి మా హృదయాన్ని పరిశీలించండి ప్రవ్వ నాలో ఎంతో బలమైనతుంది నాకు నేను భయస్తునీ నేను పిరికివాణ్ణి ప్రభువు నీకు బలం అనుగ్రహిస్తాడు ప్రభు నీ పిరికితనాన్ని తొలగిస్తాడు పరిశుధాత్మ వచ్చుడు మీరు శక్తి మీరు బలవంతులు అవుతారు ధైర్యంగా చెప్పగలరు ఎవ్వరు కొట్టరు ఎవరు తిట్టరు ఎవరు చంపరు నేను అది గ్యారంటీ అవి లేనివారు వారు గాయాలైతు గాయలు పొందుతున్నారు సరిపోతున్నారు ఇదే తీర్మానించుకోండి మీ హృదయలో ప్రభావ వారిలో ఒంటరిన వాడు పది వందలు వాక్యం ఉంది ప్రవ్వ నా జీవితాంతము వెయ్యి మందిని నేను రక్షించుకోవాలని గ్యారంటీ ఉంది ప్రభా నీ సన్నిధికి రిక్త హస్తాలతో ఎట్లా రాగలని ప్రవ్వ బిడ్డ నా ఏం తెచ్చినవంటే నేను ఏం జవాబు ఇవ్వాలి ప్రభావా ఇదిగో ప్రవ్వ నన్ను నేను కాపాడుకుని వచ్చినని చెప్తే చెడ్డదాసుడు అంటాడా మంచిదాసుడు అంటాడా నాకు ఇచ్చిన కొంత తలంపులో తలంతలలో విశ్వాసిగా ఉన్నాను ప్రభావ ఇదిగో ప్రవ్వ నువ్వు నాకు రెండు ఇస్తే నేను నాలుగు చేసిన ప్రభావ ఐదిస్తే పది చేసిన ప్రభా ఇంతమంది తీసుకుని వచ్చిన ప్రభావ నాతో పాటు ఇదిగో ప్రవ్వ పంట అని నేను చూపించాలా ప్రవ్వ సువార్త పని చేయకపోతే నేను చేయలేను ప్రవ్వ సువార్థ పని చేయని వారు పరలోకంలో రెండవ లెవెల్నే ఉంటారని చూపిస్తుంది వాక్యం ప్రవ్వ సువార్థ పని చేయని వారు యేసు ప్రభు చెంతకి రాలేరంట పరలోకంలో వాక్యం ఉంది కాబట్టి మా అతను మాట్లాడినైనా ఇది నన్ను నేను సవాల్ తీసుకుంటున్నాను ప్రవ్వా ఎట్టి పరిస్థితుల్లో నేను సువార్థ పని చేయకుండా మానను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు ఆయనకు ఒక్కరికే కాదు ప్రభ మాకు కూడా శ్రమనే ఈరోజు ఎందుకు శ్రమలో పాల్పోతుంది చర్చ సువర్ధ ప్రకటించక ప్రభావ వర్షిప్ చేసుకుని ఒక స్థానంలో స్థిరపడిపోయాడు కాబట్టి ప్రభా సర్వలోకానికి పొమ్మని చెప్తే పోలేదు ప్రభా ఒకప్పుడు చేసినాం ఇప్పుడు చేస్తలేం ప్రభావ క్షమించమని ప్రార్థిస్తున్నాం ఎవరికైనా నేను చెప్పండి ప్రాధాన్యత మేరే తి పిలువ Thank <laughs> you.